ఎక్కడైతే ఇద్దరు ముద్దరు నామంలో ఉంటుందో అక్కడ ఉంటామని సమస్య ఇక మీ అందరించి కొనుక్కున్న నేర్చుకు ఆన్లైన్ లో ఈ కాన్ఫరెన్స్ లో తోడే ఉందండి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లమ్ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మమ్మల్ని మీరు కాపాడని చుట్ట మరి ముఖ్యంగా దాని బిడ్డలతో మీరు మాట్లాడండి వాళ్ళు ఏ సమస్యలు ఏంటి పేరు మీకు తెలిసి వస్తుందా ఆ సమస్యలు వాళ్ళ విడుదల ఇచ్చేయండి వాళ్ళు దుఃఖం చేస్తుందా ఈ వాతావరణాన్ని మీ అదుపులో పెట్టుకోనిస్తుందా మన అదేవిధంగా ఏం చేస్తుందా ఇక్కడ మీటింగ్ చేస్తున్నదా మన వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడండి ఆ వాక్యం ప్రకారం మేము అందరం జీవించాలని ఇస్తుందా ఆ వాక్యం నా జీవితంలో మాట్లాడాలనిస్తుందా మన దుష్టుడు శోధించిన నేను చేస్తుందా మా లాంటి మాకు ముఖ్యంగా విశ్వాసం దయచేయండి మన అదే విధంగా సమస్తం మీ దగ్గర మీరు అలాస్తుందా అలాంటి గొప్ప కార్యం మీరు జరిగించండి ఈ రోజులో వేస్తుందా ప్రతి డెడ్ కదా డిప్రెషన్ లో వెళిపోతుందా అలా వెళ్ళిపోతుంది కదా నువ్వు గొప్ప కార్యం జరిగించండి మన ఇస్తు నువ్వు మా తండ్రి వేస్తు బాధ ఉన్నప్పుడు నువ్వు ఊదాల్చి జీవులు వేస్తుందా మన మా చెయ్యి వేస్తు మన అదే విధంగా ఈ రోజు వేసుకోవాలికి తీసుకుందా మా మరొక మీరు ఉత్తరం దయచేయండి మా దగ్గర నేర్చుకున్న అనేకులు నిజమైన ఏసు ప్రభావం తెంచుకోవాలని వస్తుందా అనేకులు మీ నామంలో ఏసుకృష్ణ అనేకులు తమ పాప జీవితాన్ని వదిలిపెట్టి మనీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని వస్తుందా వాళ్ళని దృష్టికి తెలిసి ఈ రోజు వారిని నువ్వు క్షమించేసుకుందా నువ్వు పాపిని ప్రేమిస్తావు కానీ పాపాన్ని ప్రేమించాలని కదా నీ పాపలను మమ్మల్ని ప్రేమిస్తున్నారా మీరు గొప్ప కాలం మీరు జరిగించింది మీ గొప్ప విజయాన్ని మీరు బహిరంగ పాటల ద్వారా ఆనందం గురించి పొందావాదా ఆనందం మీకు మహిమగా చెందామా గొప్ప కాలాన్ని జరిగించండి కేసు క్రిస్తు నామంలో అడిగి వేరుకుంటున్నాను తల్లి Hallelujah ki tinohima la pur ris ki chadamun tit Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah మహిమ ఎలా పురుసు చెడము అలసైములను అధిపతి ఆయు సుని స్థుతి చెదము అలసైలను అధిపతి ఆయన ఐసు చెడము అలసంభ్రములను దాటించిన ఆయోస్థుతి చెదము नयन में मनो बात जिन आय हवन स्थिति चेदम धीम धिनेलो यस्तु यतु यतु नकि चेदम तुमहिमा पैला पड़ ऐत नकि चेदम आकाशे हि योनो पक्तो pitu avashan analinam bandhanos <laughs> kiti jayagam bandhanam unda madura gelam kiti prathimohuma nina purai sunagee chedamo anenu kriti mahima nina hamina chedamo aaguriliya halelillia aniliya kunaha andiya halelillia edonya nanu anenu kriti mahima ఎలాప్పుడు ఐసుమతి చెదము ఎలా పొడుమతి చెదము ఆకాశమనాడి అగ్ని పిల విశిమో ఆకాశమాంపిన lemon ka te ha bhi shi me ki china aai sunte te janam seha ko aap se abhishekin china aai sunte te janam hallelujah hallelujah tu man la par esmati te janam hallelujah hallelujah tu man ha ఎవరు సిద్ధ మీదారు వాక్యాలు చెప్పడం నేను చెప్తాను ఈ పోర్షన్ లో ఈక్వల్ గా అందరూ ఏదైనా టైం కూడా పర్మిట్ చేస్తారు మనమే కాబట్టి ఉంది ఏదన్నా దీని మిగిలిన వాళ్ళకు కూడా ఈ పోర్షన్ లో ఏదైనా భారం ఉంటే ఎందుకంటే తక్కువ మెంబర్స్ మేము కాబట్టి ఇది డిస్కషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని రికార్డ్ చేస్తున్నాను సార్ రికార్డ్ అవుతుంది చిన్న ప్రార్థన మెల్లిగా చిన్న వాక్యాన్ని చూస్తున్నాం ఏమో చిత్తం అయితే అందరినీ మీకున్నటువంటి ఈ వాక్యం మీద మీకున్నది ఏదో ఒకటి డిస్కషన్స్ అనేది ఓపెన్ చేసుకుంటే దీని మీద చర్చించుకున్నాం దానికి అందరు సిద్ధపడాలని ప్రేమ పూర్వకంగా చెప్తూ చిన్న ప్రాంతంతో ఈ వాక్య ధ్యానాన్ని ధ్యానించుకున్నాం పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి జీవము కలిగిన జీవాధిపతి ఏసయ్యా నామానికి ఎంతో వందనాల స్థితి స్తోత్రాలు తండ్రి అయ్యా నిత్య తండ్రివి అయ్యా నిత్యము ఉండేవాడివి చూస్తున్న దేవుడు తండ్రి అయ్యా మాతోనూ అయ్యా అందరితోనూ మాట్లాడుతున్న దేవుడు తండ్రి అయ్యానికి ఎంతో వందనాల స్థుతుల స్తోత్రాలు కృభ ఇదిగో నాయన అయ్యా దాదాపుగా ఈ ఐదు ఆరు నెలల కాలం నుంచి ప్రభా అయ్యా మరి మీ సన్నిధులు ఈ విధంగా ఉదయం సాయంక్రము చేరి ప్రభా అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి అందుని బట్టి మీకు ఎంతో అందరి ముఖ్యంగా నయనా వాక్యాన్ని మీరు ధ్యానించుకోబోతుండగా మా మధ్య మీరు ఉండను తండ్రి అయ్యా అనేక మర్మాలను మాతో తెలియజేయడం తండ్రి అయ్యా మీరు మాట్లాడని తండ్రి అయ్యా తెలియని విషయాలు తెలుసుకోవాలి ప్రభా ఏదైనా వాక్యానుసారాలు దాన్ని జీవించడానికి అయ్యా మా జీవితాలను వాక్యానుసారంలో ప్రభావి సరి చేసుకోవడానికి మీకు ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి నడిపించండి అయ్యా వాక్య ధ్యానంలో మీరు నడిపించండి మీరు మొత్తం ప్రభావ మీరు మీకు యోగ్యముగాను అంగీకరంగాను నడిపించి మహిమ పొందమని ఏసనామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి మతీ పదహారవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వరకు చదువుకుందాం అప్పుడు పరిచయలను సర్దుక్రియలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సుచిక తమకు చూపించమని ఆయనను అడుగగా ఆయన ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్న ఉదయం గారు వింటాడుతుంది ఇప్పుడు ఏమైనా కొద్దిగా అంటే ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బులు మబ్బులుగాను ఉన్నది గనక నేడు గాలి వన వచ్చిన చెదురు కదా ఇక్కడ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో పురాతనమైనటువంటి ఒక టాలెంట్ అని చెప్పుకోవచ్చు చూస్తే సమయం ఎంత అయింది టైంలో నడిగితే వాళ్ళు ఒక కర్ర ఎడను చెట్టును లేదంటే చెట్టు ఎండ ఎండను దాని షాడోని బట్టి ఎగ్జాక్ట్ గా వాళ్ళు టైం ఎంత చెప్పుండేవాళ్ళు ఆ రోజుల్లో వాచ్ లేకపోయినా నాకు ఇవి బాగా గుర్తు దాదాపుగా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరైనా టైం ఎంత అయింది అని అంటే ఆ ఎండను చూసి చెప్పేవాళ్ళు ఈ టైం అయింది అని ఎగ్జాక్ట్ గా యాప్ట్ అయ్యేది అది ఖచ్చితంగా అది అటు ఇటుగా ఆ ఒక రెండు నిమిషాలు మూడు ఆ నిమిషాలు తేడా ఉంటుందేమో గానీ ఎక్కువ వేరియేషన్ ఉండదు అట్లాగే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ సీజను సీజనల్ ఆ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క సీజన్ గురించి భయంకరమైన నాలెడ్జ్ అనేది ఆ రోజుల్లో ఉండేది ఎందుకంటే వాళ్ళు పొద్దుగుకలు అదే పని మీద ఉండేవాళ్ళు కాబట్టి ఉండేది ఇక్కడ ఏంటంటే చూడండి వీళ్ళు అట్లాగే ఇక్కడ వీళ్ళు ఆకాశం వైపు చూసి ఈ ఆకాశం అప్పులుగా ఉంది కాబట్టి లేకపోతే నల్లగా మేఘాలు కమ్ముకొస్తున్నాయి కాబట్టి విపరీతంగా వర్షం పడుతుంది ఈ దిక్కు నుంచి వర్షం కనుక స్టార్ట్ అయితే ఇది ఖచ్చితంగా వన్ వీక్ వరకు ఉంటుంది సైక్లోన్ వచ్చే ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఏ టెక్నాలజీ లేకపోయినా వీళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నే బేస్ గా చేసుకొని అనేక సందర్భాల్లో వీళ్ళు సమయం చెప్పుకుంటూ ఉండేవాళ్ళు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఆకాశంలో కలుగుతున్నటువంటి మార్పుల్ని చూసి ఈ సమయము ఈ సీజను ఉండబోతుంది ఈ విధంగా ఉండబోతుంది ఈ వర్షాలు హెవీగా గనక రైన్స్ గనక ఉంటే రేపు సమ్మర్ కూడా అట్లాగే ఉంటుంది సమ్మర్ హెవీగా ఉంటే వర్షాలు అట్లాగే ఉంటే ఎందుకంటే హెవీగా సమ్మర్ గనక ఉంటే బాగా ఎక్కువగా ఎండలు గనక బాగా విపరీతంగా గనక ఉంటే ఆ ఎండల ద్వారా ఏమవుతుందంటే వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఎక్కువగా వర్షం పట్టడానికి ఛాన్స్ ఉంటుంది లాజిక్ అది కాబట్టి ఈ విధంగా ఆకాశాన్ని చూసి వాతావరణాన్ని చూసి ప్రకృతిని చూసి ప్రకృతిలో ఉన్న మార్పులను చూసి వీళ్ళు ఏ సమయంలో ఏం విచ్చుకోవాలో ఏ విధంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దానికి సంబంధించినటువంటి ఈ లోక సంబంధమైనవి శారీరకమైనటువంటివి శరీరపరమైనటువంటివి శరీరపరమైనటువంటివి వీటన్నిటి గురించినటువంటి నాలెడ్జ్ అయితే అందరికీ దీంట్లో ఈ వాక్యానుసారంగా చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది కుదవనేది లేకుండా విపరీతంగా ఉంది కానీ ఏవి నాలెడ్జ్ ఇక్కడ ల్యాకింగ్ అంటే ఏవి తక్కువగా ఉంది అని అంటే ఇక్కడ దాని కింద చూస్తే చూడండి ఒకసారి మీరు ఆకాశ వైఖరిని వేచింప నిరుగుదురు గాని ఆకాశంలో జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి మార్పులను మనుషుడు దాని దాని వైఖరిని చూసి వివే వివేచింపగలదు గాని ఈ కాలము సూచనలు వివేచింపలేరు ఈ కాలము ఈ కాలం ఏంటి ఆ కాలానికి మనం చూస్తున్నటువంటి ఫిజికల్ లేయర్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి స్పిరిచువల్ లేయర్ ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ను మనం ఫిల్ఫిల్ చేసుకునే వారి ఉండాలి మనకు కావాల్సింది లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు గాని దేవుడు స్పష్టంగా చెప్తాడు ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా అని ఈ లోకంతో మనం స్నేహం చేసినప్పుడు ఈ లోకాన్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు దానివల్ల ఉపయోగం ఏమి లేదు ఎందుకంటే ఇది ఏదో ఒక రోజు కొలాబ్స్ అయిపోతుంది ఏదో ఒక రోజు పడిపోతుంది దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ ని స్పిరిచువల్ సైన్స్ ని సైన్ అంటే ఆ గుర్తుల్ని వాటిని ఎప్పుడైతే మనం మనం అర్థం చేసుకోగలిగిన వారి ఉంటామో అప్పుడు ఆ దానికి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోగలుగుతాం వా పైకి చూసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పైకి ఆకాశం వైపు కనులు చూసి మబ్బులుగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళాలి వర్షం పడేటట్టుందని చెప్పి గొడుగు కోసం ఏ విధంగా మనం జాగ్రత్త పడతాము ఏదైనా ఒక ప్రొడక్షన్ కోసం ఏదైనా తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళదామని ఎట్లా అనుకుంటాము అది వర్షమే కానివ్వండి ఎండే కానివ్వండి చలే కానివ్వండి ఎటువంటి వాతావరణం మనం బయటికి వెళ్లాల్సి వస్తే వాతావరణాన్ని బట్టి మనం ప్రికాషన్స్ తీసుకుంటాం కానీ ఇక్కడ స్పిరిచువల్ గా ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మనం ఆకాశాన్ని చూసి ఆ ఆకాశం వైపు చూసి ఎటువంటివైతే ఆ వాతావరణాన్ని చూసి మనం ఎటువంటి నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తున్నాం దేని గురించి అయితే మనం ఆలోచిస్తున్నాము ముఖ్యంగా ఆ ఆకాశంలో వైఖరిని మనం వివేచిపగలుగుతున్నాం గాని ఈ తరంలో ఈ రోజుల్లో ఈ కాలంలో సూచనలు మనం వివేచింపలేము దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు లేదు కారణం ఏంటి మనకుగా దీంట్లో మనకుగా మనవై దేవుని దగ్గర మనం మొరపెట్టుకొని ఈ కాలంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం విచారించం మనం అడగం ఈ పరిచయాలు సత్యక్రియలు కూడా ఇట్లాంటి వాటి గురించి చెప్పరు వాటి గురించి వీళ్ళు విచారించరు వాళ్ళు ఏంటంటే ఏ కాలకి అప్పటికప్పుడు ఈ రోజు విద్యా నేను ఉదయాన్నే కోసుకునేటట్టు అయితేనే ది డోంట్ గివ్ మచ్ టైమ్ టు గెట్ ద ఫ్రూట్స్ ఆ టైంకి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి టైం దానికి ఆ కాలముందు ఆ ఫ్రూట్స్ కానీ ఆ ఫలాలు కానీ మనం తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఆ సమయం అనేది మనం ఈ రోజు కోసు ఈ రోజు విత్తుకున్నాం కాబట్టి ఇమీడియట్ గా దాన్ని కోసుకోవాలి దాన్ని ప్రతిఫలాన్ని ఈ రోజే చూడాలి అనేటువంటి తపనతో ఉన్న ఈ రోజు వారికి ఈ ఏది గురించి అయితే మనం ఎదురు చూస్తున్నామో అవన్నీ శాశ్వతమైనవి కావని అవి క్షణికమైనవేనని ఏదో ఒకరోజు అందరూ ఈ లోకము బబులో లాగా మరి తయారవు అవుతుంది కాబట్టి ఆ విధంగానే ఇది కూడా మరి నాశనానికి దీని దీనికి దీని కాలం సమూ దీని స దీని కాలాన్ని ముగించుకోబోతుందన్న విషయాన్ని గ్రహించక ఏ కాళ్ళకి ఏంటంటే వాతావరణాన్ని గురించి వీటి గురించే చూసి దీని గురించి అందరూ జాగ్రత్త పడుతున్నారు ఈ వాతావరణానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాని ఇప్పుడు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఆ జాగ్రత్తలు ఏంటంటే మారు మనసు మారు మనసు తగినటువంటి జీవితం మారు తగినటువంటి ఫలాలు మారు మనసుకి ఆ విధమైనటువంటి సహవాసము ఆ విధమైనటువంటి మరి బోధ ఇవన్నీ లేకపోవటమే మనం అనుకున్నాం ఈ రోజుల్లో వాస్తవంగా లాక్డౌన్ టైంలో మనం ఫస్ట్ లోనే అనుకున్నాం లాక్డౌన్ టైంలో మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం లాక్డౌన్ లాక్డౌన్ సమయంలో చాలా వరకు చర్చెస్ క్లోజ్ చేయబడ్డాయి చాలా వరకు చర్చెస్ అన్ని మూవ్ చేశారు ఇప్పుడు కూడా దాని ఇంపాక్ట్ ఎఫెక్ట్ అనేది ఉంది ఎందుకంటే ఆ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కేసులు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో కేసులు ఇప్పుడు తక్కువగా ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ లో ఇప్పుడు ఈ కేసు రేట్ అనేది తగ్గుతుంది పల్లెటూరులో కాని మండలాల్లో కాని పెరుగుతా ఉంది దీని కారణం చేత ఈ రోజుల్లో చర్చెస్ ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ని తర్వాత ఆ సోషల్ గ్యాదరింగ్ ని వీటన్నిటిని కంట్రోల్ చేయాలని చెప్పి అనేక విధాలు అయినటువంటి గవర్నమెంట్ చర్యలతో ది నాపుతా ఉన్నారు అయితే ఈ క్షణంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఎక్కువగా ఆగిపోయింది క్రైస్తవులే ఎందుకు అనే అంటే క్రైస్తవులకేమో ఇంకెవరైనా అయితే వేరే వేరే వాళ్ళు అయితే ఎక్కడో ఉండి దండం పెట్టుకుంటారు ఏదో దోపం వేసుకుంటారు ఏదో చేసుకుంటారు లేదంటే అక్కడంటే అక్కడ రెండు ప్రార్థన చేసుకుంటారు కానీ కాదు క్రైస్తవులు ఒక చోట దగ్గరగా కూడుకొని క్రైస్తవులు ఒక ఒక ప్రాంతంలో గ్యాదర్ అయ్యి వాళ్ళు వాళ్ళు దేవునికి సంబంధించినటువంటి మాటలు వింటూ ఒకళ్ళు ఒకళ్ళు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ గద్ద దేవుని మాటకు గద్దెంపుకు లోనయ్యి చేసిన తప్పిదాలను పాపాలను ఒప్పుకుంటూ దేవునికి దగ్గర క్రమం దీన్ని ఏం చేయాలి అందరూ ఎక్కువసేపు దేవుణ్ణి ఆరాధించడం అందరికీ ఒక నిమిషాలు పది నిమిషాలు అయితే గుండె పోతారు సహజంగా వాళ్ళు ఒక ఐదు చూసి దర్శనం బాగా అయిందని బాగా చెప్పుకుంటారు బయటకు కానీ చర్చి దాని గురించి మాట్లాడరు బాగా జరిగిందని ఒకళ్ళొకరు మాట్లాడుకోరు దేవుడు నాతో మాట్లాడాడు మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు నీ పూర్ణాత్మతో ను కూర్చోవాలి ఎక్కువసేపు దేవుణ్ణి ఆరాధించాలి ఎక్కువసేపు కూర్చోని వాక్య చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి పాటలతో దేవుణ్ణి మహిమపరచాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సరిపోదు అయితే ఇది చర్చిలకి అలవాటు వల్ల చర్చిలు క్లోజ్ చేయడం వల్ల చాలా మంది ముఖ్యంగా మతపరంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాడు అదే ఈ క్రైస్తవులు గాని లేదంటే ఈ ఈ ఈ పాస్టర్స్ గాని లేదంటే సంఘాలు గాని సంఘస్తులు గాని యవనస్తులకు ట్రైన్ చేసినట్టయితే యవనస్తులు దీని గురించి ఎక్కువగా శ్రద్ధగా చూపించినట్టయితే ఈరోజు ఎవరింట్లో వాళ్ళు యవనస్తులే కాదు ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనకు ప్రతి ఒక్కళ్ళు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు ఇది కాలం ఈ కాలంలో ఇది మనకు నేర్పించింది ఇది శ్రమల కాలంగా ఉన్నప్పుడు మనం పబ్లిక్ గా గ్యాదర్ చేసుకొని పబ్లిక్ లోకి వెళ్లి కూర్చునే బదులు మన ఇంట్లోనే మనం బలాన్ని విడిచే వాళ్ళవి మన ఇంట్లోనే మనం రొట్టెని సమీపించే వాళ్ళవి కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ కాలాన్ని మనం గుర్తులే గుర్తించకపోవటం ఈ శ్రమల కాలాన్ని ఈ భయంకరమైన దుర్దినాలని మనం జ్ఞాపకం పెట్టుకోకపోవటం మనం ఆకాశం చూసి ఎన్నో రకాలైనటువంటి సూచిక చూసి వాటి గురించి జాగ్రత్త పడుతున్నాం ఇప్పుడు స్పిరిచువల్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ను గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసి వాటి దగ్గర నుంచి ఎట్లా మనం తప్పించుకోవాలో ఏ విధమైనటువంటి జాగ్రత్తతో మనం ఎటువంటి మెడుకోలు అనేవి మనకు అవసరమో వాటిని గ్రహించే పరిస్థితులు ఈ రోజు క్రైస్తవ సంఘాలు లేవు ఆ రోజు పరిచయం ఆ రోజు సద్దుకయలు వారు లేరనే విషయాన్ని దేవుడు మనకి ఈ రోజు చెప్తా మనం కూడా ఈ రోజుల్లో ఈ క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారు అయితే ఇంకా కొంచెం కిందకు వస్తే చూడండి మీరు ఆకాశ వైఖరిని వివేచింప నిరుగుదురు గాని ఈ కాలమును సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు అంటే ఎవరిక్కడ ఎవరు అడుగుతున్నారు సద్దుక్రియలు ఎవరు అడుగుతున్నారు వీళ్ళు సద్దుక్రియలను పరిచయాలు అడుగుతున్నారు వీళ్ళని దేవుడు వ్యభిచారులైన చెడ్డతరము ఈ సూచక క్రియను అడుగుతున్నారు అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉంటే కాలానికి గురితెరిగి ఉండేవాళ్ళు చూసిండేవాళ్ళు స్పిరిచువల్ గా ఆ ఈయన ఎవరు అని గ్రహించుండేవాళ్ళు కానీ ఈయన శోధిస్తా ఉన్నారు ఎందుకు ఒక ఆశ్చర్యమైన కార్య కార్యాన్ని చేయమని ఒక అద్భుతమైన కార్యాన్ని చేయమని యేసు ఎవరన్నా చేయమన్నప్పుడు చేయలేదు వాళ్ళ తల్లి కూడా అయింది అడిగారు అయ్యా ద్రాక్ష రసం చేయలేదు సద్దుకయ్యలు అడుగుతున్నారు ఇక్కడ చేయట్లేదు ఎవరైనా అడిగితే కాదు కాని దేవ్ యేసుప్రభుకి తండ్రి మీద ఆధారపడ్డాడు దాని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగకోకుండానే దాన్ని అనుగ్రహించాడు ఆయన సుచక్రియను చేశారు ఆ సమర స్త్రీ అడగలేదు కానీ దేవుడే చెప్పాడు నేను జీవజలాన్ని తాగితే నువ్వు వెన్నటికి నాకు నీళ్లు తోడివనే యేసు ప్రభు అడిగాడమ్మా నీళ్లు కావాలి అని అయ్యా మీరు యూదులు మీరు అడగకూడదు మీరు తాగకూడదు ఆవిడతో ఏం చెప్పాడు దేవుడు ఆమెకే వాక్యాన్ని చెప్పాడు ఆమె అడగలేదు ఆమె గురించి ఆమె చరిత్ర మొత్తం చెప్పినప్పుడు ఆమె నిజంగానైనా మహోన్నతుడు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి తెలుసుకొని ఆమెకున్నటువంటి ఆ కుండను అక్కడే వదిలిపెట్టి ఆ కుండను పగలగొట్టుకొని ఆ పాపాన్ని అక్కడే విడిచిపెట్టి పరిగెత్తుకుంటా పోయి ఆ వీధుల్లో ఆ ఊరు మొత్తానికి స్వార్థను ప్రకటించడం మనం చూస్తాం ఆమె ఆ కాలాన్ని ఎరిగింది తెలుసుకుంది ఆ సమయం వచ్చింది కాని ఇక్కడ పరిశీలికి సద్దుకేళ్ళు కాలేదు వ్యారమంటే వీళ్ళు ఇక్కడ ఏంటంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడకోకుండా సగం అటు సగం ఇటు సగం అసత్యం సగం సత్యం సగం అబద్ధం సగం నిజం సగం నీడలోను నిజంలోను ఆ విధంగా ఉండటం వల్ల వీరిని దేవుడు ఆ విధంగా పోల్చుకుని ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం కిందకొస్తే చూడండి వీరిని వీరి గురించి ఏమని అంటారంటే ఆరో వచనం చూసుకుంటే ఆరో వచనం చూస్తే చూడడి పరిశీయులు సద్దుకేయులు అని పులిసిన చూడండి ఒకసారి ఆరోవా వచ్చినము అప్పుడు యేసు చూచుకొనడి పరిచిలు సర్దుకాయలు అను వారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను వీరిని దేంతో పోల్చాడంటే రెండు రకాలుగా ఒకటేమో వ్యభిచారంతో పోల్చాడు రెండోదేమో వీరు పులిచిన పిండి పులిసిన పిండి గురించిన ఉపమానం సపరేట్ గా మనకు చూస్తాం అది ముద్దంతనూ చెడగొట్టుతుంది కాబట్టి వీరు ఇట్లాంటి లక్షణాలు గనక ఉంటే గ్రహించలేని లక్షణాలు సగం అసత్యం సగం సత్యంలో గనక ఉంటే మనము మన సహవాసము మన సంఘము అంతా దెబ్బతింటది కాబట్టి ఈ రెండు లక్షణాలను మనం ఎరిగేవారిలాగా దేవుడు జ్ఞానంతో మనల్ని నింపునుగాక ఈ రోజుల్లో మనకు కావాల్సినటువంటి స్పిరిచువల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్పిరిచువల్ గా ఉన్నటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఈ కాల గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎరిగి మనం ఈ కాలంలో మరి ఆ జాగ్రత్త పడేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించను గాక దేవుడు ఈ కొన్ని మాటలు తన వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక చాల మంచి వార్తను దేవుడు మనతో మాట్లాడింది ఈ రోజు చెప్పవలసి గత సూచనలు మాత్రమే చూస్తున్నారు మీరు వాటిని చూస్తున్నారు కానీ అక్కడైనా సూచనలు అని దేవుడు చెప్తుంది అందుకే యోహం ఆరోగ్యం చూపుతాం కదా ప్రభుత్వ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పంచినప్పుడు జరిగిన విషయంలో కేసు ప్రభు ఇంకా ఏ చేస్తారు ఆయన దగ్గరకు వచ్చే రొట్టెలు దొరుకుతాయి మంచిగా అన్ని దొరుకుతాయి అని ఆయన రొట్టెల కోసం ఎక్కుతున్నారు కానీ సూచన సూచన గురించి ఎక్కుతలేదు అని అక్కడ చెప్తాను అక్కడ నేను అక్షయమైన ఆహారం కోసం కానీ చెప్పిన ఎక్కువ కష్టపడుతున్నారని అక్కడే చెప్తా ఉంటాను చేయడం ఏంటంటే రోగదక్షమైన రోగదక్తమైన దానికోసమే మనుషులు కానీ అత్యంతమైన ఆహారం నిత్యత్యం కలిగితే అత్యంతమైన ఆహారంతో కష్టపడతలేదు కాబట్టి అది విడిచిపెట్టి ఒక సూచనలు సూచనల కోసము వాటి కోసం ఏదో కాలక్షేత్రంలాగా ఏదో ఆచారబద్ధంగా చూస్తున్నారు ఆ చూసిన దేనికి సంబంధించింది అనేది వాళ్ళు అక్కడ గ్రహించలేదు చాచులు పరిచయం అయ్యింది టీచర్స్ అండి కూడా అవి వాళ్ళకే అర్థం కావట్లేదు కాబట్టి ప్రభు నడుతున్నప్పుడు ఆయన చెప్తున్న విధానం అక్కడ చెప్తాను అంటే వాళ్ళే డైరెక్ట్ ఇండైరెక్ట్ చెప్తున్నారు అక్కడ చెడ్డవారినిచ్చి చూపించు అడుగుతున్నారని అంటే వాళ్ళే అది చూపిస్తుందని అక్కడ చెప్తున్నారు అక్కడ కానీ వాళ్ళు గ్రహించిన కాబట్టి చూస్తున్నప్పుడు ఆయన రాకట్ సంబంధించిన సూచనలు అది డైరీ సంబంధించిన ఆకాశ మబ్బు అన్నప్పుడు ఆ మొబ్బు ఆకాశలు కూడా ఒక విధానం చూస్తారు కదా మొబ్బు ఉన్నట్టు వర్షం పడుతున్నాడు అది అది ఈ లోక పరంగా కానీ ఈ కాలంలో జరిగే సూచనలు ఎవరైనా గ్రహించలేదు ఎవరు కూడా గ్రహించలేరు అది ఎట్లా నెరవేర్చండి ఇది ఎందుకు జరగబోతుంది బైబుల్లో దీనికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయా దీనికి సంబంధించిన ప్రవచనం నెరవేర్లనేది చూడలేకపోతున్నారు కానీ ప్రకృతి సంబంధమైన సూచనల కోసమే ప్రయత్సపడుతున్నారు కానీ ఆత్మ సంబంధమైన సూచనల కోసం ప్రాయత్సపడతలేదు మనుషులు అది ప్రాయసపడకపోవటం వాళ్ళు దానివల్ల ఏం చెప్తుందంటే పెరగాల్సిన నష్టం జరిగిపోతుంది అది ఎవరు కూడా కానీ ఒక్క ఒక్క దేవుడు పెడితే అది బయట పక్క ఉంటే ఇది రాకముందు కానీ మన ప్రభు ముందే అది చూపించింది కానీ గొప్ప గొప్ప సేవకులు పేరు పక్కే పొందిన సేవకులందరికీ ఎంతో మంది ఉన్నారు అంతర్జాతీయ ప్రసంగిలోనే టైటిల్ పెడతా ఉంటారు నేషనల్ అని కానీ అన్ని చేసినా కానీ వాళ్ళ గురించి మనం తప్పగా మాట్లాడుతున్నాము కానీ అది ఏం జరగబోతున్న దృష్టిలో ముందుకు అనేది అది ఆ చూసిన కోసం వాటి కోసం ప్రయత్నం పడుంటే ఈరోజు ఎంతో మంది సేవకులు హెచ్చరించుంటే ఈ విపరీ ఎదుర్కొనే వాళ్ళు కాదు కానీ అది అది అది వాళ్ళకు కాబట్టి ఈ లోకది సేవలు చూసుకుంటూ ఈ లోక దేటి మీద వాటిని చూసుకుంటూ పోతలేరే కానీ కూడా ఆయన విధానాలు ఆ ప్రభుత్వం ధ్యానించే కాదు కానీ ఒక టైంకి వచ్చినప్పుడు దేవుడు అది బయలుపెట్టుబడుతున్నప్పుడు అది మనం గ్రహించగలుగుతాము అది మనం ప్రకటించగలుగుతున్నాం అంటే ఆ చూశ్లో ఆయన చూడని ఆయన చెప్పే ప్రతిదీ కూడా వాళ్ళని ధర్మశాస్త్ర బోధకులవి అన్ని తెలిసిన వాళ్ళ కూడా లెక్క గురించి ధర్మశాస్త్రంలో రాయబడింది కదా కానీ వాళ్ళు ఎందుకు గ్రహించిన ఆ టైంలో లెక్కగా ఆయన వ్యక్తులహేమైన ప్రాంతంలో పుడతాడు అనే విషయం వాళ్ళు తెలుసున్నారు ఖచ్చితంగా ధ్యానులు వాళ్ళందరూ కానీ వాళ్ళు అది ఆయన పుట్టే టైం అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు ఈరోజు క్రైస్తవ తే అదే విషయం అది వాళ్ళు కనుగొనలేకపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు దాని వల్ల కష్టాలు అయి క్రమలతో అనారోగ్యాలతో రోగాలతో అలాంటి ఒప్పందం వచ్చినప్పుడు దాన్ని జయించలేకపోతున్నారు ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేకపోయింది ఎందుకంటే ఫస్ట్గా ఆయన వాక్యం ఆయన విధానాన్ని ఆయన ఆయన ప్రణాళికని అర్థం చేసుకుంటే చక్కగా దాన్ని ఎదుర్కొనే వాళ్ళను కాబట్టి వాళ్ళు ఎందుకంటే ప్రభు వాటి అన్నిటి అధికారం ఇచ్చినాడు కదా కాబట్టి ఆ అధికారాన్ని కూడా వాడుకోలేదు వాడుకుని ఉంటే భయపడేవాళ్ళు కాదు మనిషి ఈ విధానికి కాబట్టి ఆ రీతిగా ఉండరు కాబట్టి అది వాళ్ళు చూసింద చూస్తున్నారు అది ఆ కింద చూస్తే అంతా యోనాను తప్ప ఏ చూసినా ఇంక ఇవ్వను కాబట్టి యోనాను గుర్తిని అంటే మన ఏదో ఈవన మూడు రాత్రి ఆ పాతాలు పద్దెట్ తీసుకునే కాదు ఇంతకాలం మనం ఆ యోనాను బుక్తిని అక్కడ దాని వెనుకున్న సత్యం ఏంటి దానికి మర్మం ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా జోడు మనం చూపించిన వ్యాల్యూస్ కూడా ఖచ్చితంగా శ్రమల పాలు కానీ అది ఎందుకు ఏంటన్నప్పుడు దానికి సంబంధించిన వాక్యం చాలా ఉన్నాయి అంటే వెతకాలను ఆ సూచన ఏంది అనేది వెతుక్కుంటే వాళ్ళు కాదు అంటే ఎందుకు వెతకలేడినప్పుడు వాళ్ళ అది వాళ్ళ కళ్ళు మీరు పడ్డాయ వాళ్ళది గ్రహించిన శిక్షణ ఖచ్చితంగా వాక్యం అందరూ భయపడబడింది కదా అనాది కాలం నుంచి కానీ ఒక తిరిగి తెలుస్తున్నారు ఇస్రాయల్ ప్రజలు కూడా మార్చింది వాళ్ళు అధినేత వల్ల అది అన్నిలు తెలిపేయండి ఒక విధానం కాబట్టి ఈ కాలంలో జరుగుతుంది కూడా అదే అన్నిలపై మనకు దేవుడు అది అనుభవించి అసలైన మీరు ఇస్రాయల్ వాళ్ళకి అది వాళ్ళు తీసుకోలేదు కాబట్టి అది ఎవరికి బయలుపెట్టేవన్నీ అదే వాళ్ళు బయలుపెట్టే వాళ్ళు దాన్ని స్వీకరించిన కొంతమంది విచ్చి ఆ రీతి కొనప్పుడే అవన్నీ గ్రహించగలం ఆయన ఆయన చూచలే ఆ యూనం చూపులు తీసుకొని అక్కడ చెప్తా ఉంటాడు అందుకే మన ప్రభు గారు ఆయన తిరుమల మంచి ఎందుకు నేడుతున్నారు నా కోసం మీ కోసం మీ పిల్లల కోసం కానీ అంటే నా కోసం ఏడుకోవాలంటే ఆయన కోసం ఏడుతున్నారు అక్కడ కానీ ఆయన ఏం చెప్తున్నాడు మీ పిల్లల కోసం వెడమ్మా అంటే మీ పిల్లలు పాపంలో ఉండి నచ్చిపోతారు కాబట్టి వాళ్ళ కోసం పిల్లల కోసం వెళ్ళమంటే ఎం పిల్లమంటే ఒక విధంగా నేను సంఘంతో చూస్తే సంఘం అంటే మేము బిడలు వాళ్ళ కోసం వాడమని కమలపా కాకుండా ఎందుకంటే ఆ క్రమ నేను అందించిన తర్వాత మనకు కమలపాటు కాబట్టి మీ కోసం మీ పిల్లల కాబట్టి ఈ ఈ యొక్క పూజలు ఇవన్నీ ప్రభు అవి బయటపడుతున్నారు అనేక సరియాలు ఇచ్చాయి చైనా దాని కోసమే కష్టపడినప్పుడు ఎప్పుడు కూడా అత్యన ఆహారం తోటి కష్టపడే విధానం ఉండేది అక్కడ కాబట్టి వాళ్ళు వ్యక్తులందరు వ్యక్తుల కానీ అక్షయమైన ఆహార పొందుతుంది కష్టపడమనం అందుకోసం మన కష్టపడితలు మనం కష్టపడినప్పుడే ఆ సూచనలు పూచల్ని చూస్తూ రెస్ట్ చేయడం అంటాడు నేను రొచ్చల కోసం కాబట్టి ఆ చూచల్ని కోసం ఎందుకన్నప్పుడు ఆగిపోయి ఎందుకు ఈ పూచల్ని ఏమి చుట్టూ మనం తగడ్లప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాలు బయలుపడతాడు దాని వల్ల ఏం జరుగుతుందంటే దేవుని చిత్తలేదు ఏమి చిత్తలేండు నా ప్ర నా జీతం అని ఒకప్పుడు ఉండేది ప్రశ్న నా గుడి దేవ చిత్రం ఏందని కానీ దేవుడు మాట్లాడుతున్నాడు దర్శనం మాట్లాడుతుంది కానీ దేవుని చిత్రం ఏదో క్లియర్గా ఉంది వాళ్ళు బైబుల్లో అని చూస్తున్నాం ఒక రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు రెండు నెలలు చూసుకున్నాం దేవుని చిత్తం ఆయన ప్రాంత సంకల్పం అప్పటి ఈ రోజు కూడా చాలా మందికి ఎందుకు అర్థం కాదంటే వాళ్ళు ఏదో ప్రకృతి పనున్న కానీ ఏదో తీసుకొని ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఆయన చిత్తం ఏంటన్నప్పుడు ప్రార్థన చేస్తా చిత్తం ఏంటి రచించుకోవడం ఆయన చెప్తాం అభివృద్ధి చెప్తాం భూజులందరినీ తర్లోకం అందరూ గానీ భూములు అందరినీ ఏకం చేయడం ఆయన చెప్తారు అందరినీ ఏకం చేయటం అని చెప్తారు అనే ఆకృతిని కోసం మనం ప్రయత్నపడాలి కానీ ఈ లోకంలో సకలి సమంగా చూసుల్లో అంటే అది ఫిజికల్ గా చూస్తారు కానీ దాని అంటే ఎంతో కాబట్టి ప్రభు మనకు ఆ విషయాలు ఆయన ప్రభుత్వం ద్వారా బయటపడుతుంది సో మనం స్వీకరిస్తా ఉన్నాం బట్ మనం కానీ ఇక్కడ జీవితాలు ఎందుకు అవి అర్థం చేసుకోవట్లేదు అంటే వాళ్ళు ఎంత క్షేమం రాకపోతుందో కష్టపడుతుంది అసలు ఎక్కువ మాత మరి గురించి అదే చెప్తాడు అక్కడ మాట నువ్వు అనేకమైన పవిత్రులు అలసిపోతున్నావు కానీ ఉత్తమమైంది ఒకటే అక్కడ ఏంటని ఉత్తమమైంది మరీ ఎంచుకుంటుంది అని ఆమె తొలగించబడదు అంటాడు అక్కడ కాబట్టి మరీ ఏం చేసి పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధనంతా ఇంటా ఉంది ఆయన చెప్పిన అద్భుతాలు అని చెప్తే అట్లా విన్నప్పుడు అన్ని దేవుడు ప్రస్తుతం గ్రహించారు నాకేం చేస్తుంది దేవుడు బిడ్డనే కానీ ఆయన ఈ లోకంలో అడ్చిపోతా ఉన్నారు కానీ ఏ టైంకి ఏంటి అనేది అది ఆ క్షణంలో మనకు అది తీర్మానం సంబంధించింది అట్లా మనం తీర్మానించుకొని ఆయన కొరకు సమర్పించుకొని మనం ఆయన వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు పోతుంటే దేవుడు చూపిస్తూ ఉంటాడు తర్వాత ఎందుకు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కదా మనకు జరిగింది చాలా అద్భుతాలు జరిగినాయి కానీ అద్భుతాలు కూడా మనకి రాజ్యానికి కాబట్టి అద్భుతం ఎందుకు జరగాల ఆ క్షణం మీ జీవితంలో జరగల అద్భుతం దేవునికి మైనా కాబట్టి తర్వాత ఏం చేయాలి దాని మీద నాకు దేవుడు అద్భుతం చేస్తున్న జీవితంలో గొప్ప గొప్ప కార్యం చేసినవి ఎంతగానో దాన్ని చెప్పుకుంటూ ఏదో కాలం దొరికిస్తూ ఉంటుంది కానీ దాని అద్భుతం వెనక ఏం జరుగుతుంది ఏం అనేది తెలియదు మనిషి ఆశీర్వాదం పొందుతుంటే మంచి బాగుండి తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది కానీ అద్భుతం పొందుతున్నట్టు మాత్రమే కాదు అక్కడ ఆశీర్వాదం పాపించడమే పాపంపక్షడమే ఆశీర్వాదం అది అసలేదు కాబట్టి ఆశ్రదం పోలీసులు ఇస్తాను అందుకే ఇవన్నీ అర్థం కావాలి అదే అదే ఆశీర్వాదం కాబట్టి చాలా మంచి వార్తలు వందలూడ్ చేసుకుని ప్రేరణకు వెళ్ళిపోదాం టైం అయింది మనం దాని ప్రాబ్లమ్ లో వెళ్ళిపోతాము చక్రవర్తి జీవనాన్ని గుర్చిన సూచన మనం ఆల్రెడీ లాస్ట్ టూ వీక్స్ డీటెయిల్ గా ధ్యానించాం మనము కాబట్టి ఫిజికల్ ఆల్రెడీ జీవనానికి హోల్డ్ లో వెళ్ళిపోయింది మీ దగ్గర ఉండొచ్చు ఉండొచ్చు కంక్లూడ్ చేద్దాం అయితే ప్రార్థనలోకి వెళ్ళిపోదాము ఈ రెండు గుర్తుల మనం చాలా డీటెయిల్ గా ధ్యానించాం ఇంతకుముందు ఒక టూ వీక్స్ క్రితం మన ప్రవేలి తన మరణ భూస్థాపన సుందాన్ని గురించి చూపించిందో ఈవిల్ అండ్ అదంతర్ జనరేషన్ ఇద్దరు గుంపుల గురించి అవి రెండు గుంపులు మొదటి రెండు గుంపులు మతపరమైన జీవితంలో పదిశైలు కదుపాయలు అవి టూ గ్రూప్స్ అన్నట్టు క్లిటికల్ లీడర్ లో అవి చర్చ చిత్రంలో కూడా రెండు గ్రూప్స్ లా కనిపిస్తా ఉంటారు అధ్యయనం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే వాళ్ళు అన్నట్టు వాళ్ళు కాబట్టి మీరికి ఏంటంటే మీరు అందరూ కూడా శ్రమకుండా పోక తప్పి అనుకున్న సూచన ఏంటంటే ఎండ్ టైమ్స్ లో మొత్తం ఆ రెండు గ్రంపులు మహాభయంకరమైన శ్రమల కాలంలో ఉంది అవి శాశ్వతంగా మరణిస్తాయని కూడా అంటే శాశ్వతంగా నరకానికి పోతే అని కూడా చూపిస్తున్నారు రెండు గుంపుల గురించి అదొక్కటే సూచన ప్రతి ఒక్కరు శమల గుండ పోక అనేది యోనని గురించి సూచన యోన ఏదైతే శమల గుండె వెళ్ళిండో తిమ్మింగులకు కడుపులో ఉండి అతను చనిపోయినట్టు మనం చూసినాం తిమ్మింగులప్పుడు కడుపులో అది అతను చనిపోయి కుల్లిపోయినట్టు చూస్తున్నాం తన నోటి ధర చెప్పినట్టు ఆయన కుల్లిపోయినట్టు కంటే తన ఆత్మ ఘోషించినప్పుడు అతనికి జీవం మనం చూస్తాం కులిపోయిన శవము జీవం రావడం కాబట్టి పునర్ధనానికి సాదృశ్యం కాబట్టి అందరూ మరణించక తప్పదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసింది సమల కాలంలో చేయడానికి వచ్చిన సూచన కాబట్టి చలితరం వారికి ఒకటి సూచన ఏమైతే మీరు అందరూ తప్పనిసరి చెమల అన్న విషయాన్ని హెచ్చరించండి కాబట్టి మనం అక్కడికి కన్క్లూడ్ చేసుకుంటే ప్రార్థనలో మనం వెళ్ళిపోవచ్చు సో బ్రదర్స్ ఒక్కొక్కరు కంటిన్యూ ప్రేర్ చేయండి తెలిసిన అంశంలే కదా సూత్రం గవ పరిశుద్ధ గొప్పదేవా సరశక్తి సంపూర్ణ మొన్న తెలుగుదేవా అని చెప్పి తెలిసి ప్రభావం మహాకీ మహేశ్వరం మీద కలిగిస్తుంది ప్రార్థిస్తుంది మాఫన్నారు శల వ్యక్త లేదు జీవితం తీసుకునే వ్యక్తులు ఎంతో విశేషీకరించగలి బయ్య అది గ్రహించే కాదండి ప్రోగానికి వందలు గ్రహించలేగలం జీవించుకు జీవించలాగా ఆహారం కోసం కష్టపడాలని బాధ్యతలు చేసుకున్న తర్వాత నీరు పొందిన గాలి గర్భించి అనుపించుకునే తర్వాత జీవించడానికి ఆకర్షించుకునే తర్వాత రక్షించుకోవడం అనారోగ్య ఎంతో మంది తీసుకుంటే ఆరోగ్యంగా మంచి ఆరోగ్యం సాధిస్తున్నాను నా దేవ ప్రధానికి వాతావరణం ప్రజలు ఎంతో మంది ప్రజలు నష్టపడుతున్నాను ఈ వర్షాల వల్ల కాకుండా ఇతను ప్రవాల ప్రవహించే లోకంలో తీయ్స్న ప్రవహించే లోపని ఆనండ్ డ్రింక్ తయారు కావ ఫోటోవాల మెకానిజంమే ఎంజైమ్స్ ద్వారా ప్రవహించే తీయ్స్న కారణం కాకతని కణక్రింతికి చిత్రాలం చెందిన రాస్తుంది కననం లంకర్త ప్రవహ ఆయన చిత్రాలం యొక్క త్రిగులాన్ని సాత్రమైన ఎల్ఫాషుకుని బంధించడం కాకతి బంధకలెం కేంద్రం ఇతక్కంటి కేంద్రనే కావ అతి చీకంద పరిక్షుకులి ఒక సమాబద్ధ కదిచే సంసార విచతనని సాంకృతిక విచతనని చెప్పడంని కాకతి గడెం దాకని దాక తీయ్స్న లోకనంది అభిషేకుంటి దొక్కువేలు తయారు చేస్తుంది సాధిమైన సాధిస్తుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపట్టు ఉద్యోగాలు ఉద్యోగాలు చేసే సాధితమైన అనంతగుండి కలుపుని కాలబెన్నడకట పెద్దలని రాధిశేషుని కోర బలంగ వార్తలు పరిచయముకు తులెంతుని సంసస్తిని తీర్చున సంక్రావకుకు వికలకల పాత్ర పచ్చమ ప్రాదక్షనము చక్ర కేంద్రుకు ప్రిపణ నిర్చదకలకనమైన ఇతర అదశశేషుని సర్వకైక సహజని తాదిస్తున్నాన నాదేవన ప్రబోధని కోత్రనల దైవ దేవరక అనంతగుండి క్లాబ ఓనది రాజస్థానీ కుల ప్రతిచీతల ప్రతిష్టన ప్రతిష్టన చాల నిర్పూర్ణం కనుక దీనిని మనం దానీ చలహతో గ్రహించాలి మనం ప్రతిష్టన ప్రకారది జీవిచాల పరిచిత పాలేత్రులం ఇది కనుక అనవక్తురుల కొరకు ప్రకటించబడిన నియతమైన అభిషేకం సందర్భ స్థితి పొయుతున్నంత సమیره నయనుల క్రిందాల్కగా నాదేనన ప్రవందరి అత్తి కళాశత్రపు తప్పకు ఉత్తరే జరిగినది. ఈ నామ ధని విచలని రాజపేట నందన చిత్తపుచ్చునను కల్లారావును నుండి చిరుస్తః పర్చబడిన నామమున ప్రాబిష్ఠన సంధ్. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధిరా పరిశుద్ధి పరిశుద్ధి గడిచిన కాలం అంతా మీ కుటుంబ కాచి అప్పటి విధానాల బట్టి మీకు పద్ధనాలు ప్రభావనైనా అయా చెప్పుకోబడినది అయా వెతబ వాక్యాల గురించి మీకు ఎంత పద్ధనాలు ప్రభావ కాలాన్ని అయా వాటి గుర్తుల్ని ఆయా సమయాన్ని అయా మేము ఎరిగి ప్రభావం అయ్యా మరి మేము ఆ జాగ్రత్త పడేవారిలాగా ఉంది ప్రభా అటు జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా అటు విషయాన్ని ప్రభా అయ్యా బయలుపరచుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా మీకు ఎంతో ప్రభా ముఖ్యంగా ప్రభా ఈ లాక్ డౌన్ సమయంలో ప్రభా అయ్యా ప్రతి ప్రార్థనాంశం పైన మీరు ఎంతో విజయాన్ని అనుగ్రహించారు తండ్రి మీకు ఎంతో ఉన్నారు అందుని బట్టి ప్రభా మీకు ఎంతో అయ్యా ఇందులోయ విజయ సంపూర్ణంగా స్వస్థపరిచారు అయ్యా మీరు రక్షించారు అందుని బట్టి మీకు ఎంతో ప్రభా అట్లాగే ప్రభా అయ్య కృష్ణాన్ని ప్రభావి రక్షించారు ప్రభాయ్య కాపాడారు ప్రభా మీకు ఎంత మందినాలి ప్రభావం అట్లాగే ప్రభావ అట్లాగే ప్రభాయ్య ఎదురు చేసే వాళ్ళని అయ్యా స్వస్థపరిచారు దాని రంక సుబయ్య గారిని స్వస్థపరిచారు అభిరామ్ గారిని మీరు ముత్తి స్వస్థపరిచారు అయ్యా ప్రార్థన నీటి గురించి అయితే అంశాల గురించి చేశాము ప్రతి దానిలో మీరు విజయాన్ని అనుగ్రహించి అయ్యా మమ్మల్ని ప్రభావం ఇంకా నువ్వు ముందుకి ప్రభావ ఉత్సాహంతో ముందుకు నడిపిస్తున్న విధానాన్ని మీకు పొందనాలి తండ్రి ప్రభావం మీకు అసాధ్యమైనది ఏమీ లేదు అయినా మీకు ప్రభావం అంటే నరులకు దృష్టిలో ప్రభావి అసాధ్యం సాధ్యం కాదేమో మీకు అసాధ్యమైనది ఏమీ లేదు అయినా సాధ్యం అవుతుంది తండ్రి నరులకు ప్రభావం ఏమి చేయలేరు ప్రభావ నరులకు అసాధ్యం తండ్రి మీకు తండ్రి ప్రభావాన్ని బట్టి మీకు ఎంతో పొందనాలి ప్రభా అయ్యా ప్రభా అట్లాగే ప్రభాయమీ ఈ లాక్డౌన్ లో ప్రభావ ప్రతి చర్చ నాకు తీసుకున్న తండ్రి అయ్యా వాటిలో ప్రభావం వాటికి ఉన్నటువంటి అయ్యా లోపలి వైఖరి ప్రభావ ప్రతి ఒక్క సంఘం ఒక ప్రభా ఒక్కొక్క తప్పుని మీరు ఊపారు ప్రభా ఈ సంఘాల్లో ఈ లోపము గ్రహించి ప్రభావ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేలాగ్రబా ప్రతి ప్రభావం తప్పు మీరు బయలుపరచమని అయ్యా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా అమె కనికం పొందేవారి ప్రభా మరి ముఖ్యంగా ఆయన ఐదుగునావార్థు ప్రాంతాలకు ప్రభావిత ప్రకటించాలి అని ఆస్పూర్తులుగా అయినా అయ్యా ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభా అయ్యా నిశ్చితమైతే ద్వారా ప్రభావిత సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా ఆ ప్రాంతాలకు ప్రభా అయ్య ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాక్యం ఎవరు చూపించండి దేవత ప్రభు ఆ ప్రాంతాన్ని దర్శించడానికి చూపించండి ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధపడి అనుగ్రహించండి వాక్యాన్ని సిద్ధపడి అక్కడ కొంతమంది నేను సరే మార్చడానికి ప్రభావ మనుషులుగా మా ప్రయత్నం చేస్తున్న ప్రార్థం చేస్తున్నాం తండ్రి ట్రాక్స్ ఎవరు ఎవరైతే వారి జీవితాల్లో గొప్ప వేరు నింపమని అయ్యా వారు మేమైపు ఆకర్షితుల ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా ప్రభావం ఇవే ఆది ప్రభావ నిశ్చితమైతే ప్రభావం ఏర్పడుతున్నాయి అయ్యా జరగాల్సి ఉంటే ప్రభావ దాని నుంచి ప్రభా అ ఏ విధంగా తప్పించుకోవాలంటే జ్ఞానం సందేపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వ్యాధి పడిన పడి ప్రభు హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను నిదర్శించండి అయ్యా అయ్యా అయ్యా మీద గల హస్తాన ఉంచి ప్రభు మరి ఒక అవకాశాలైన వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యాచు ప్రభా జీవనస్తున్న ప్రభావ ఇంకా అనేకులు తీసుకుని రమ్మని వాళ్ళయ్యా ఇక్కడ తర్ఫీదు పొంది ప్రభా అేర్చుకున్న ప్రభా అనుభవపూర్వకంగా నీ వాక్యాన్ని పంచడానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ రోజు రాలేదు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని ప్రభా అయ్యా వారి ఎక్కడ ఉండాలని ప్రభావారి పైన పాటలు మీరు తోడుగా ఉండి ప్రభావ అయ్యా మీ దగ్గర ప్రభావారిపైన ఉంచమని ప్రార్థన చేయొచ్చు ప్రార్థన సజ్ లేఖలు పెట్టిన ఎంత మానాలైన ఇది నాకు మీకుమైన కృపల్లో సహాయం పక్షులు తన సంపద అనుగ్రించాడు నేను మార్గం సగలాంచే సేకృతి పనులకు సంజయమర్మించితోని సమయం చేసుకుంటే భాగ్యం దాడి పరమ అలాంటి మేము చేసినాం ప్రభావం అక్కడ సమాప్తి సమస్య సూచనలు నెరవేరుతున్నాయి ప్రభావ కాబట్టి మా చాలా దూరంలో ఉందని మేము ధైర్యంగా దాన్ని కనిపెట్టుకుని బిడంతో సాయపడమంతిస్తున్నాం ఇందులో ఈ విధి అందరి గురించి స్వస్థత చేకూర్చండి వైరస్ బారిన పడకుండా కాపాడనికైరస్ బాధితులను స్వస్థత ఆరంభించండి ప్రభావ మేము దేని విషయంలో సహాయపడకుండా పోలాగలన చేయపడండి మీరు కలిగి ఉప్రవాహ నిరీక్షణ పోలవరం చేపడండి కబమ్మలు పాల్గొనలేదు ప్రాధ్యమే ప్రతిష్టపడండి వారి వారి స్వస్థలలో వాళ్ళు విజయం పెంచండి వారి శ్రీజం అనుగ్రహించండి సంపూర్ణంగా మీ పరిగణి సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయండి ముఖ్యంగా అయితే విజయ బిడలి స్వస్థపరచమ్మని అదరాన్ని స్వస్థపరచమ్మని తదితరులను స్వస్థపరచం అని ప్రార్థన ముఖ్యంగా తండ్రి క్రైస్తవ జీవితం గురించి ఖార్ధిస్తాం గురించి కార్ధిస్తాం రెస్టోరేషన్ దండి కొన్ని సత్యాన్ని గ్రహించి తిరిగి ఇంకొక అవకాశాన్ని వాడుకుండా ఈ మహిమార్థాన్ని వెళ్ళబెట్టుకోమని శాంతి నటించు క్రిష్ణనామీస్తున్నాం తండ్రి భాస్కర్ బాడన్నా నమ్మకం ఏంటంటే ప్రేంగుల పాదాలు పొందం తండ్రి ఎంతైనా నమ్మకం ఏం తేడు ప్రేంగులు ఏం తేడు దేవ అయ్యా మమ్మల్ని ప్రేమించి ఈ దిన వరకు కాపాడి సజీవులు గంపులు వచ్చినందుకు మీకు అందిన్నారు అయ్యి గిన్నె నాకు తండ్రి మీ పాసి చేపకాయ మీ యొక్క దేవ మీ యొక్క మంచితనానికి శాస్తే మీకు అందిన్నారు అయ్యా తెలు మీ యొక్క తెగుల మధ్యలో తండ్రి మమ్మల్ని కాపాడి మీరెక్కడ మీకు తండ్రి అయ్యా పరిస్థితులన్నిటిని బట్టి మేము చూస్తున్నాం అయ్యావతి వారం కనిపణ వారం ఎంత అయ్యా మాకు ప్రేమ దయా సంకల్పాలకైతే అందులో చెల్లించుకుంటున్నాను దేవ నర్పించండి కృపను అనుగ్రహించండి అతి దినాల్లో ఉండి ఉండగా కృపను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం మా యొక్క విశ్వాసం కట్టుబట్టడానికి అయ్యా మీ వ్యక్తి తీరు చూడటానికి సహాయం చేయండి అయ్యా మీ మీద ఆధారపడి జీవితాలు జీవించడానికి సహాయం చేయండి మీరు ప్రేమిస్తున్న ప్రేమకులు మీ కొందనా చెప్తున్న తయకీ చెల్లించుకుంటున్నాడు అయ్యా నౌక ఏంటంటే ప్రేంగులు గింట్ రాజా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే అయినా ప్రస్తున్నా సహాయం చేయండి ప్రేంగుల గింజ రవి మీట్లో పెడతావా రవి హలో రవి మీట్లో పెట్టు అయ్యా మీ కృపగ కొందనాలు స్తోత్రస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇంతమంది అయితే ఎక్కువగా తిట్టు బాధపడుతూ ఉన్నారు వారిని బట్టి మేము తెలుస్తున్నాం లేవా మీ కృపను సహాయం చేయండి ఏం కలిగిన రాజా నమ్మకం ఏంటంటే మరిన్ని సైడ్ లో ఉన్న వారిని బట్టి మేము వైపు చూస్తున్నాం తండ్రి అయ్యా అయ్యా ఎవరిని దర్శించండి ఆదరించండి తండ్రి కృపను అనుకరించండి ఆత్మకార్యం జరగటానికి అయ్యా ఆఖరి గడియల్లో మేము వైపు తిరిగి చూడటానికి సహాయం చేయండి ప్రేమ రాజా మహిమగలిగిన తండ్రి అయ్యా ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు కాదు అయ్యా కృపను అనుకరించుకొని దయని అనుకరించుకొని మేము రంగులు ఎంత్రి ఈ యొక్క యొక్క ఆర్థిక మంది ఎంత బట్టి ఎంతమంది అయితే తండ్రి దేవ రెంగులు తండ్రి ఆహారం బాధపడుతున్నారు నమ్మకం ఏంటండ్రి దేవా నమ్మకం ఏంటండ్రి జీవనోపాధులు కోల్పోయినటువంటి అనేక కోట్ల మందిని మేము నిర్తిపట్టుకుంటున్నాం చిన్న చెరు ఉద్యోగాలు దేవా నమ్మకం ఏంటండ్రి చిన్న వ్యాపారాలు అయ్యా నమ్మకం ఏంటండ్రి వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కార్మికులు నమ్మకం ఏంటండ్రి ప్రేంకుల గింతరాజా అయ్యా నమ్మకం ఏంటండ్రి ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లోనూ అయ్యా ఈ యొక్క మారుమూల గ్రామాల్లోనూ ఉండేటటువంటి వారు అయ్యా ఈ యొక్క తండ్రి ప్రేంకుల గినిరాజా ఈ యొక్క స్లంస్ ఉండేటటువంటి ప్రజల్ని మీ పాశానిధిలో తండ్రి అనేకలు తేవ ఆహారం లేక బాధపడుతుండగా మీ పాశాని ఎత్తుపట్టుకుంటున్నా తండ్రి నమ్మకం ఏంటండ్రి ఈ క్లాంగుల వృద్ధులు దేవాశ్రీలు పిల్లలు తండ్రి ఆనాథులు ఎందుకు లేని వారు ఆనాథులను మీ పాస్ అనేది రైతు పెట్టుకుంటున్నాను తండ్రి అయ్యా దీర్ఘకాలిక వేదంతో బాధపడుతున్నారు మంచున్నవారు అయ్యా మీ పాస్ అనేది ఎత్తు పెట్టుకుంటుండగా కృపను మీ దైన అనుగ్రహించండి అయ్యా అయ్యా కృపను అనుగ్రహించమని జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం నమకాయ తండ్రి పెంకుడి గిండి రాజా అనే వేపు మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి అయ్యా మమ్మల్ని ఇంత సమృద్ధిగా ఆశీర్దించడానికి ఏక్యత లేదు కానీ అయ్యా అటు కృపల వారిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థిస్తున్నాం మేము శ్రమల ద్వారా వెళ్తున్నట్టు మీ బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఇతబ పెడుతున్నాడు ఆ క్షమ బహుగా ఫలించడానికి అయ్యా ఆ కృపను అనుగ్రహించండి ముప్ప దంతులుగా అరవై అంతులుగా నూరంతలుగా రాజా మహలిగాను తండ్రి ఎక్సంలో దేవా నీ వేపు చూస్తున్నాను తండ్రి దేవా ఈమె ద్వారా జరుగుతున్న సేవను పట్టుకుని కొందనాలు అయ్యా ఎంతమంది అయితే చదువుతున్నారు అర్హుయతో మాట్లాడండి మాకు కూడా తండ్రి శుభార్త ప్రకటించేటటువంటి దేవా అవకాశాలు తరుణాలు అనుగ్రహించని అయ్యా నమ్మకం తండ్రి నీ కొరకు ఈ లోకంలో ఉండే అనుగ్రహించుకొని నమ్మకం అయింది దేవా మా జీవితాలు కుటుంబాలు అయ్యా కట్టుబట్టడానికి క్రీస్తుని పూలు నడుచుకునేటటువంటి స్వభావం మా జీవితంలో తీసుకురామని ప్రార్థిస్తున్నాం వచ్చిన ప్రతిపీటకే అయా కొందనాలు అయ్యా ఇంతవరకు మీరు ప్రార్థనలు వింటూ వచ్చి అయ్యా అనే కద్త ఆశ్చర్యకార్యాలు దేవా ప్రార్థనలు దేవ నమ్మకమైన దేవ ఉన్న పొమ్ముల ద్వారా తండ్రి మీరు నమ్మకమైన తండ్రి కర్ర నుంచి కొందనాలు ప్రేమలు తండ్రి విజయ్కిచ్చినటువంటి సంపూర్ణ స్వస్థతకే మీ కొందనాలు బలపరచమని ప్రార్థిస్తున్నాం నమ్మకం అయిన తండ్రి రాష్టవాన్ని మీ ప్రాసన్యలు ఎత్తు పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి నమ్మకం దేవా ఈ విధంగా ఎంతమంది అయితే ప్రార్థనా అవసరం కోరినారో దేవ ప్రార్థన అవసరం కలిగి ఉన్నారు అటువారిని ప్రాసాన్ని పట్టుకుంటున్నాం నమ్మకం అయిన దేవ కృపను అనుగ్రహించండి అయ్యా జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం ఒకటి వారం పనికిమాల వారిని ఒప్పుకుంటూ దినవంతీ వైపు చూస్తూ మమ్మల్ని మీ ప్రాసాన్ని ఎత్తు పట్టుకుంటూ జేసుక్రీస్తు వారి పరిశుభ్రమైన మన పొరవైనధానం నడిపించు సంపూర్ణత సురక్షిత స్వస్థత మొత్తం మనకందరికీ సదాకాలం తొలగి సజ్జరా అందరూ సెస్య అందరూ ప్రజరా